దొరతనములతోడ తొడపై శ్రీ సతితోడ కేరళీబంతమూలసుగ్రీవనారసింహమో కర్ణములతో నిట్ట చూపు గుడ్లతో మిక్కుటమైన పెద్ద మీసాలతోడ వెక్కసపు తోడా వెలయు బుగ్గలతోడ కిక్కిరి సీ నవ్వుల సుక్రీవనరసింహము చల్లు నూరుపులతోడ సంకు చక్రముల చక్రములతోడ మొల్లమైన సహస్ర కరములతోడ తెల్లని దిండైన పిరుదు తోడ తెల్లు రేగీకరుణ సుగ్రీవ నారసింహము విరుల పాదాల పాదాలతోడ వెలయు సొమ్ములతోడ తిరమైన కోటి సూర్య తేజము తేజముతోడ విరుల దండల దండలతోడ వేడుక శ్రీ వెంకటగిరి మీద వెలసే సుగ్రీవనారసింహము